ఈ బోధంతా చేసాం దానికి ఈ నిర్ణయం అంతా చెప్పాం దానికి లక్ష్య లక్షణ నిర్ణయం చెప్పాం ఆత్మబోధ అంతా చేసాం దాని స్వస్థితి గురించి దానికి తెలియజెప్పాం స్వరూప జ్ఞానం గురించి తెలియజెప్పాం దాని అలా ఉండమన్నాం అప్పుడేమైంది ఈ ట్రీట్మెంట్ అంతా పొందేటప్పటికీ అజ్ఞానంలో ఆపోయింది జ్ఞానం మీకు సరే ఈ జ్ఞానం ఇలాగే ఉంటే సరిపోతుందండి సరిపోతే బాబు ఈ జ్ఞానం వల్ల నీకేం తెలియాలి నువ్వు నీకు తెలియాలి నువ్వు కానీ ప్రపంచం నీకు తెలిసే లాభంలా అంటే మీకు ఉదాహరణ చెప్తా ఇప్పుడు తనలో తానే ఈశ్వర దర్శనాన్ని పొందాడు ఈశ్వరునికి చేసిన సేవల యొక్క ప్రభావం చేత ఈశ్వరుని యొక్క సేవలను తాను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కాని హాజరవ్వడం వలన ఒక సాత్వికమైన దైవికమైనటువంటి సంసర్గంచేత మనలో ఒక పరిణామం వచ్చింది ఏమిటయ్యా పరిణామం హాయిగా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు ఇప్పుడు ఏ వృత్తి లేదు ఏ విక్షేపం లేదు ఏ రకమైన వ్యవహారం లేదు హాయిగా గాఢమైన ధ్యాన మోగ్నుడై ఉన్నాడు అక్కడ ఈశ్వర సాక్షాత్కారమైంది కనబడ్డాడు సశరీరంగా కనబడ్డాడు సగుణ సాకారంగా కనబడ్డాడు ఇప్పుడు ఆ ఈశ్వర సాక్షాత్కారం ఆయనకు మాత్రమే సత్యం ఆయన పక్కన కూర్చున్న మరొకడు ఉన్నాడు ఆయన పూలు కడుతున్నాడు ఈ పూలు కట్టేవాడికి ఆ ఈశ్వర సాక్షాత్కారం కరగలేదు ఈయన కూడా ఈశ్వరుడు కోసమే పూలు కడుతున్నాడు కానీ ఈయన ఈశ్వర సాక్షాత్కారం ఎదురుకుండా అక్కడ సగుణ సాకారంగా కనబడుతున్న దేవాలయంలో కనపడుతున్న తన పూజా మందిరంలో కనపడుతున్న విగ్రహంగా చూస్తున్నాడు గాఢ ధ్యాన తన రూపంగా ఈశ్వరుని చూస్తున్నాడు తన స్వరూపంగా ఈశ్వరుని చూస్తున్నాడు తన లోపల చూస్తున్నాడు ఈ పరిణామం అవసరమా కాదా చాలా అవసరం ఎందుకని పూలు కట్టడం అనే సేవ చాలా ఉత్తమమైన సేవ అండి అదంత సులభంగా లభించదు పూలంగి సేవ అంటారు దీన్ని ఈ పూలంగి సేవకి జీవితకాలం చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది కొంతగా ఏ రోజైనా వాడు కనుక పూలమాల కట్టే సేవకు వెళ్ళకపోతే వాడికి కలిగే దుఃఖం అంతా ఇంత కాదు మరి ఇప్పుడు వృత్తి జ్ఞానంలో ఉన్న ఏమిటి ఇప్పుడు సదాచారమే సద్వృత్తే కానీ దుఃఖ కారణం అయిపోయి అయ్యో నేను చేయలేకపోయానండి ఇవాళ అయ్యో నేను ఈశ్వర అర్చన చేయలేకపోయానండి ఇవాళ అయ్యో నేను దేవత అర్చన చేయలేకపోయానండి ఇవాళ అయ్యో నేను ఫలానా కర్మ మార్గంలో ఫలానా సేవ చేయలేకపోయానండి బాబు ఏమయ్యా ఎంతకాలం చేస్తావు ఇట్లాగా ధ్యానం చేయి ఎదుగు ధ్యాన స్థితిలో గాఢ ధ్యాన స్థితిలో సమాధి ఈశ్వర సాక్షాత్కారాని పొందు సరే పొందినప్పుడు కూడా తన అంతర్దృశ్యాన్ని చూసినటువంటి ద్రష్ట ఉన్నాడా లేదా ఇప్పుడు ఉన్నాడు అక్కడ కూడా దృశ్యము ద్రష్ట దర్శనం అనే త్రిపుటి ఉందా లేదా ఇప్పుడు లోపల కూడా ఉంది బయట కూడా ఉందా లేదా ఇప్పుడు బయట కూడా ఉంది కానీ దీనికంటే అది బెటర్ స్వరూపజ్ఞానానికి దగ్గరగా ఉంది అది ఏదో ఒక రోజుకి ఏమైపోతుంది స్వామవాహం నీకు నాకు భేదం లేదు అనే నిర్ణయాన్ని పొందుతుంది ఎప్పుడు అసంప్రజ్ఞాత సమాధి అయినప్పుడు సంప్రజ్ఞాత సమాధినిష్టవరకే ఉన్నాడండి ఎంతకాలమైనా చూస్తూనే ఉన్నాడు ఎంతకాలం చూస్తూ ఉంటే కలిగిన ఈశ్వర సాక్షాత్కారం ప్రకాశంగా మారిపోయి కరిగిపోయింది సగుణ సాకార దర్శనం కరిగిపోయి ప్రకాశంగా మిగిలిపోయింది ఇది నిర్గుణ నిరాకార దర్శనం ఇలా ప్రకాశంగా ఉండిపోతే కొంతకాలానికి ఏమైపోయేటప్పుడు వాడే ఆలోచన చేయలేదు వాడే వ్యవహారము చేయలేదు కానీ ఆనంద స్థితి ఉన్నాడు మరి ఆనంద స్థితి ఏంటంటే ఉత్తమమే కదండి అసలు ఆనందం కోసమే కదా ఏమన్నా చేయటం ఏమీ చేయకుండానే ఆనందం లభించేటట్లయితే అది ఇంకా ఉత్తమమే కదండి అన్నాం ఆ ఉత్తమమే ఎవరు కాదన్నారు కానీ అది సంప్రజ్ఞాత సమాధి ఎలాగా ఆనంద అనుభవం ఉందా ఇప్పుడు నీకు ఉంది కదా మరి అనుభవం ఉన్నప్పుడు అనుభవించే వాడు అనుభవించబడిది అనుభవము త్రిపుడు వచ్చేసింది కదా అది నీ లోపలైనా సరే ఎందుకు మనం ఆనందమయ్యే కోశాన్ని ఆనందమయ్యే కోశం అని అంటున్నాం అక్కడ ఆనందాన్ని అనుభవిస్తున్న వాడున్నాడు ఆనందమనే అనుభవం ఉంది అనుభవించబడుతున్న కోశం కూడా ఉంది చాలా జాగ్రత్తగా విజ్ఞానమయ కోశ వికాసంతో ఆనందమయ కోశాన్ని దాటాలి స్వరూపజ్ఞాన నిష్టతో పంచకోశాలను అధిగమించాలి మూడు శరీరాలను అధిగమించాలి త్రిపుటిని అధిగమించాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అలా ఎప్పుడైతే నువ్వు సశరీరం నుంచి శరీరికి శరీరి నుంచి అశరీరికి కైవల్య మార్గంలో పరిణామం చెందుతావో అప్పుడు నీకు ఈ ఆత్మబోధ సహజంగా నీకు అనుభూతమైనట్లు నీకు నిర్ణయమైనట్లు హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి మిదం